ఆట యొక్క రహస్యం అర్థమైపోతుంది వాడింకా ఆట ఆడు ఏది ఇది నేను చెప్పేది ఆరు నెలలు సంవత్సరం పిల్లవాడి సంగతి సంవత్సరం పిల్లవాడిలో కూడా చూడండి స్పష్టమైన జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు నీ జ్ఞానం కోసం ఎక్కడ వెతకక్కర్లా అది నీ లోపలే స్వరూప జ్ఞానం నీలో సహజంగా నాకు ప్రతి అడుగులోనూ ప్రతి వికాసంలోనూ స్పష్టంగా కనపడేది ఆ స్వరూప జ్ఞానం అది లేకపోతే అసలు నువ్వు వికాసమే సాధించలేవు ఎప్పటికీ ఆరు నెలల పిల్లవాడుగానే ఉంటావు అందువల్ల ను చక్కగా అంతటా వ్యాపకమై ఉన్న దానిని ఎక్కడికి పరిగెట్టకుండా ఉన్న చోటే ఉండి చక్కగా అనుభూతము నర్చుకో చదవండి అంతేగాని ఆకాశమునందు నీలివర్ణము లేదు రాదు అంటే లేదు రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి లేదు రాదు అది ఎప్పటికీ జీవభావం భావమనేది లేదు జీవభావం అనేది రాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే నేను జీవుడిని అయిపోయానండి అయిపోలేదు అనుకున్నామంతే తోచిందంతే తోచినవన్నీ సత్యం కాదు ఏమంటే నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారండి పిల్లలకి పెళ్లి కూడా చేశారండి వాళ్ళు పిల్లల్ని కూడా కనారండి వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోారండి వాళ్ళకు కూడా పెళ్ళి చేసేయాలండి సరే చేసేస్తాం తర్వాత ఏం చేస్తావు అప్పుడండి కృష్ణారామ అనుకుంటానండి ఏమైంది అప్పుడు కృష్ణారామ అనుకునే అసలు నీకు అంత బుద్ధి కుదరదు ఈ బుద్ధికి చాంచల్యం ఒకసారి అభ్యాసవశాత్ అలవాటు పడిపోతే దాన్ని నిలకడగా ఉండమంటే ఉంటుందా ఉండదు కదా కాబట్టి ప్రతి దేవాలయంలో మూల విరాట్ ఏమను నిత్య సర్వగత స్థాను అచలో ఎం సనాతన దానికి ఎప్పుడూ నిత్యోత్సవాలు జరుగుతూనే ఉంటాయి అయినా సరే అదేం కథలు దానికి అన్ని నిత్య సేవలు జరుగుతూనే ఉంటాయి ఏమి కథలు ఏమి పుచ్చుకోదు ఎందుకని అది సర్వగతం స్థాడు అచలం ధ్రువం సనాతనం నథింగ్ న్యూ ఏమండి మేము ఇవాళండి స్వామివారికి మూడు వంటకాలతో నైవేద్యం పెట్టేమండి జగన్నాథుడి దగ్గర జరిగే కురి జగన్నాథుడి దగ్గర మూడు వేల నూట పదహారు వంటకాలతోటి నైవేద్యం పెడతారు ఏమిట్రావాళ్ళు విశేషం మూడు వేల నూట పదహారు వంటకాలు చెయ్యాలి కదా నీకు విశేషం జగన్నాథుడికి ఏం విశేషం జగన్నాథుడికి ఏమైనా విశేషం ఉంటుందా ఉండదు కదా కానీ కర్మ భక్తిలో ఉన్న చిక్కిదే అది ఈశ్వరుడికి విశేషం అంటాడు వీడు ఎంతసేపు కూడా ఇవాళండి విశేష అలంకరణ స్వామివారికి విశేష అలంకరణ ఏమిటయ్యా విశేష అలంకరణ ఆయన కళ్ళ మీద ఉన్నటువంటి కస్తూరి తిలకాన్ని కొద్దిగా తగ్గించారు నిజ పాద దర్శనం నిజ నేత్ర దర్శనం ఇది విశేష అలంకారం అబ్బో అది ఎప్పుడో కానీ దొరకదండి ఆ అవకాశం ఇప్పుడు స్వామివారు ఈయన చూసారా ఈయన్ని స్వామివారు చూసారా ఎవరెవరిని చూసి సంతృప్తి చెందారు ఇది ఏ దర్శనం అంటే అసలు నిజ దర్శనం అంటే ఏమిటి అర్థం ఏం తెలుసుకోవాలన్నమాట ఎందుకు దానికి ఆ పేరు అలా పెట్టారు సంకేతార్థం జాగ్రత్తగా సాంకేతిక ధర్మంతో ప్రతీకాత్మకంగా బోధిస్తున్నారనమాట అలాగే ఆకాశం ఏం కూడా మనకోడు బోధిస్తోంది నా వలే ఉండరాయన సింపుల్గా చెప్తోంది నా వలే ఉండు అన్ని సమస్యలు అదే పరిష్కరించేస్తుంది నువ్వేం పరిష్కరించగల ఆకాశం వలె గనక నువ్వు అసలు నీకు ఏ సంఘర్షణ లేదు ఎందుకని తుఫాన్లు వచ్చినా ఆకాశంలోనే కరువులు వచ్చినా ఆకాశంలోనే ఆది దైవిక తాపాలు వచ్చినా ఆకాశంలోనే ఆధ్యాత్మిక తాపాలు వచ్చినా ఆకాశంలోనే ఆది భౌతిక తాపాలు కూడా ఆకాశం అన్ని ఆకాశం అవకాశంలోనే కనబడుతోంది తాపత్రయం దేహత్రయం రుణత్రయం శరీర త్రయం త్రయాలు చెప్పుకో ఆ త్రయాలన్నీ ఆకాశమన్న ఆవరణ లోపలే జరుగుతుంది ప్రత్యేకాత్మన్న ఆవరణ లోపలే జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికైనా ఏం తెలుసుకోవాలి అరే బాబు నువ్వు కూటస్థుడు అని తెలుసుకో నువ్వు బ్రహ్మం అని తెలుసుకో బ్రహ్మాండాధిష్టానం అని తెలుసుకో ఆ నిర్ణయం ఒకసారి నీకు తెలియబడి అక్కడ స్థిరంగా గనక నువ్వు ఉంటే అప్పుడు నువ్వు ఏ సమిష్టి చేత బాధపడలేదు ఏ విజ్ చేత కూడా బాధపడలేదు ఎందుకని వ్యష్టిగా లేదే లేవు కదా ఇంకా సదృశ్యం ఏ ఆనందంలో ఉన్నాడు బ్రహ్మానందం బ్రహ్మము తెలిస్తే కదా నువ్వు బ్రహ్మానందంగా ఉండడానికి నేను ఎంతసేపటికి ఫలానా వెంకట్రావు గారిని అనండి అన్నావు అనుకోండి వెంకట్రావు అన్న ఆనందమే ఉంది కానీ బ్రహ్మం ఆనందం లేదుగా చూడండి మన ఆంధ్రదేశంలో వెంకట్రావు గారు వెంకటేశ్వరరావు గారు చాలామంది ఉంటారు ఈ వెంకట్రావు గారిని ఆ వెంకటేశ్వరరావు గారిని చూసినప్పుడు ఆ వెంకటేశ్వరుడు ఏమైనా మనకి రావడం లేదుగా చళ్ళెదుర్కొండ కనబడుతున్నా వెంకటేశ్వరరావు కనబడుతున్నాడు కానీ ఈ వెంకటేశ్వరరావు అని పేరు ఎందుకు పెట్టుకున్నావు అసలు వెంకటేశ్వరుడు గుర్తు రావడాలి కట అంటే కష్టము వేంకట అంటే కష్టములు తొలగించబడు అర్థం మరి ఈ వెంకటేశ్వరరావు వాళ్ళ కష్టాలు వచ్చినాయనుకోండి కళ్ళు ఎదురకుండా ఉన్న వెంకటేశ్వరరావుతో అప్పుడేం చేయాలి ఆయనలో ఉన్న వెంకటేశ్వరరావుని మేల్కొలపాలి వాస్తవికమైన వెంకటేశ్వరుడు మేల్కొంటే అప్పుడు మనం ఇవి ఆ అనుభూతిని ఊహించినటువంటి తోచుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి ప్రపంచాగతమైనటువంటి జీవగతమైనటువంటి దేహగతమైనటువంటి శరీరగతమైనటువంటి వీడిని మనం పక్కకు పెడతాం ఎన్ని అయితే